జై గురుదత్త యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణం మొదటి భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భా శాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు అవధూత దత్తపీఠాధిపతి జగద్గురు పరమం పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి ప్రియభక్తుడు అవధూత దత్తపీఠ విద్యాధికారి అయిన శ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు తమ సద్గురువు ఆశీర్వాదాలతో మహర్షి రచించిన శ్రీ యోగవాసి మహద్గ్రంథంలోని ఆరు ప్రకరణలపైన జమినీ టీవీలో తెలుగులో ప్రవచనాలు చేశారు ఈ ప్రవచనాలన్నింటినీ అక్షర రూపంలో ఆరు వాల్యూమ్స్గా శ్రీ అవధూత దత్తపీఠం వారు ముద్రించి తెలుగు ప్రజలకు అమూల్యమైన కానుక ఇచ్చారు అంతేకాక మొదటి మూడు ప్రకరణాలను శ్రీ కుప్పా వెంకటకృష్ణమూర్తి గారి దివ్య కంఠస్వరంలోనే ఆడియో సీడియల్ రూపంలో రిలీజ్ చేశారు సాంకేతిక కారణాల వల్ల చివరి మూడు ప్రకరణాలు అంటే స్థితి ఉపశమ నిర్మాణ ప్రకరణాలు ఆడియో సీడియో రూపంలో ఇంతవరకు రిలీజ్ కాకపోయిన కారణాన ఆ ప్రకరణాలపై శ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి ప్రవచనాలను ముద్రించిన గ్రంథాలను చదువుతూ ఆడియో సీడియోలను మరొక కంఠ తయారు చేసే ప్రయత్నమే ఇది ఈ ప్రణాళికలో సహకారం అందించిన శ్రీ దర్భా శాస్త్రి గారికి కృతజ్ఞతలు ఉపశమ ప్రకరణంపై రచయిత శ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తిగారు తమ తొలి పలుకులు ఈ విధంగా మనవి చేసుకున్నారు ఉపశమ ప్రకరణం ప్రధానంగా సాధన ప్రక్రియలకు సంబంధించింది కనుక ఇది ఆధ్యాత్మిక సాధకులకు విశేషంగా ఉపయోగకరం కాగలదని ఆశిస్తున్నాను శాస్త్రజన్యమైన వేదాంత పరిచయానికి జ్ఞానమని ఆ జ్ఞానం అనుభవంలోకి వస్తే అప్పుడు దాని పేరు విజ్ఞానమని కొందరు గ్రంథకర్తలు పేర్కొన్నారు భౌతిక విషయాల గురించిన సమాచారం విజ్ఞానమని మోక్షప్రాప్తిని కలిగించే విద్యా విశేషాల పేరు జ్ఞానమని మరికొందరు గ్రంథకర్తలు వివరించారు ఇలా పరస్పరం తల్లకిందులుగా జ్ఞాన విజ్ఞాన శబ్దాలను వాడడం ఎందుకు జరిగిందంటే నిజానికి జ్ఞానమే విజ్ఞానంగా పరిణమిస్తుంది విజ్ఞానమే జ్ఞానంగా పరిణమిస్తుంది పర్యవసానంలో జ్ఞాన విజ్ఞానాలు ఏకీభూతాలవుతాయి ఈ రహస్యాన్ని తెలిసిన గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ యొక్క ఆజ్ఞాబలం చేత వేదాంగ విజ్ఞాన శోధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ వేదస్ ఐఎస్ఈఆర్విఈ అనే సంస్థ నా ద్వారా స్థితిలోకి వచ్చి భౌతిక విజ్ఞాన పరతత్వ విజ్ఞానం వైపు పరుగులు తీయాలని ప్రయత్నం చేస్తోంది ఈ ప్రవచనాలకు నేను ఒక శ్రోతనే ఈ సంకలనానికి నేను ఒక పటితనే లోపల ఉండి పలికెవాడు కలంలో ఎవడో ఉన్నాడు వాడి కరుణను ఆత్మానుభూతిగా మాకందరికీ పంచమని గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిని వేడుకుంటున్నాను జై గురుదత్త ఇవి శ్రోతలకు శ్రీ కుప్పంకటకృష్ణమూర్తి గారు తమ తొలి పలుపులుగా అందజేసిన మాటలు ఇక శ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి ప్రవచనాల్లోకి వస్తే ఉపశమ ప్రకరణం ప్రారంభం ఈ విధంగా చేశారు ఇంతవరకు జరిగిన వశిష్ఠబోధ అంతా అనే వేదవాక్యాన్ని ఆధారంగా చేసుకుని జరిగిందని ఆవరసలోనే వరసలోనే జగదు ఉత్పత్తిని జగత్స్థితిని కూడా విశ్లేషించుకుంటూ వచ్చారని పూర్వమే చెప్పుకున్నాం ఆ వరసలోనే స్థితి ప్రకరణాలు వచ్చాయి ఉత్పత్తి ప్రకరణలో జగత్తు యొక్క ఉత్పత్తి చూసేవాడు మనసు మీద ఆధారపడి ఉంటుందని నిరూపించారు స్థితి ప్రకరణంలో జగత్తు యొక్క స్థితి అంతా చూసేవాడు మనస్సు మీద మాత్రమే ఆధారపడి ఉందని నిరూపించారు ఇక ఇప్పుడు ఏం చెప్పాలి జగత్తు యొక్క నాశం కూడా చూసేవాడు మనస్సు మీద ఆధారపడి ఉందని చెప్పాలి జగత్తు యొక్క నాశం మనస్సు మీద ఎలా ఆధారపడి ఉండగలదు మనస్సు అంటూ ఉంటే దానివల్ల ఏదో ఒక రకమైన జగత్తు యొక్క ఉత్పత్తి స్థితితో జరిగే తీరుతుంది అలాంటి జగత్తుకు మనస్సు వల్ల నాశం వచ్చే ప్రసక్తే లేదు అందువల్ల మనస్సు లయించిపోతేనే జగత్తు లయించిపోతుందని దానికి మరొక ఉపాయం లేదని పూర్వమే చాలా సార్లు చెప్పారు మనోలయం కోసం గట్టి ప్రయత్నం చేసుకోమని కూడా శ్రీరాముడికి వశిష్ఠుడు అనేక ఉపదేశం చేశాడు ఆ ఉపదేశం కూడా జరిగిపోతే ఇక జగత్తు యొక్క గురించి చెప్పవలసింది ఏం మిగిలి ఉంది ఏమి ఉండదు అందుకే వశిష్ఠ మహర్షి జగన్నాశం గురించి మాట్లాడదలుచుకోలేదు ఆయన మనసు యొక్క నాశం గురించి ఆ మాటకు ఆయనకు నాశం అనే మాట అయినసలేదు ఉపశమం అన్నాడు ఉపశమం అంటే అణిగిపోవడం పిడకలోని నిప్పు వెలిగినంతసేపు వెలిగి చల్లారిపోవడం మనసు అలా చల్లారిపోతే ఈ జగత్తు కాలిన పిడకలాగా ఉండి కూడా లేనిదే అయిపోతుంది అణగారిపోతుంది ఉపశమించిపోతుంది అయితే ఈ మనసు ఉపశమించేది ఎలా దానికి ఉపాయాలు ఏమిటి అవి ఎన్ని రకాలు అది ఉపశమించే రీతులు ఎన్ని అనే అంశాలను తీసుకోదలుచుకున్నాడు వశిష్ఠ మహర్షి అంటే ఇప్పటిదాకా జరిగిన సిద్ధాంత చర్చను ఇక మెల్లిగా సాధనా మార్గాల చర్చలోకి మళ్ళించదలుచుకున్నాడు అందుకోసమే ఈ ఉపశమన ప్రకరణాన్ని ఆయన అందుకున్నాడు ఇది ఐదు శ్లోకాల ప్రకరణం వాల్మీకి మహర్షి గొప్ప కవితాశిల్పి ఆయన వశిష్ఠుడి బోధనా ప్రవాహంలో వచ్చే మడుపును తన రచనలో అందంగా చూపించాడు ఎలాగంటే ఇప్పటికీ పది రోజులు చర్చ జరిగింది రోజు పొద్దున్న సాయంత్రం ఉపదేశాలు జరుగుతూనే ఉన్నాయి ఈ పదకొండో రోజున మాత్రం వశిష్ఠ మహర్షి మధ్యాహ్నం పన్నెండు గంటలకే సభసాలించేశాడు మళ్ళీ రేపు పొద్దున్న కలుద్దాం అన్నాడు వాల్మీకి కళం ఇక్కడో మెరుపు మెరిపించింది ఇంతవరకు లేనిది ఆయన ఇప్పుడు వశిష్ఠుడి ఆహ్నిక కూర్చాలను రాజుల అనుష్ఠానాలను విశేషించి రాజపుత్రుడైన శ్రీరామ సోదరుడు ఆ మధ్యాహ్నము ఆ సాయంత్రము కూడా చేసిన అనుష్ఠానాలను వివరంగా వర్ణించాడు అందరితో కలిసి శ్రీరాముడు కూడా ఆ అనుష్ఠానాలని యథావిధిగానే చేశాడు కానీ ఆయన మనసు మాత్రం ప్రతి క్షణము వశిష్ఠుడి మాటలనే తలుచుకుంటోంది ఎంత తదేకంగా తలుచుకుంటోందంటేభోయంలో ఉన్న గున్న ఏనుగు ఆడయేనుగును తలుచుకున్నంత గట్టిగా తలుచుకుంటోందట ఇక్కడ కలభ శబ్దానికి ఉన్న గున్న ఏనుగు అని చెప్పడమే సముచితం మగయేనుగులు తదేక దృష్టితో ఆడయేనుగులు వెంట పడతాయనేది ప్రసిద్ధమే కదా రాండ్ కూడా అలాగే తదేక దృష్టితో వశిష్ఠుడి వాక్యాలను మళ్లీ మళ్లీ నెమ్ర వేసుకుంటూనే ఉన్నాడు రాత్రి అయింది మిగిలిన సోదరులకు పెందరాడే నిద్రపడింది కానీ రావుడికి మాత్రం కంటి మీద కునుకైనా రాక మంచం మీద కూర్చున్నాడు ఆ బాలరావుడి ధారానికి ఎంత గొప్పదో మొదటి ప్రకటన దగ్గర నుంచి ఇప్పటి వరకు మహర్షి చెప్పిన ప్రతి విషయాన్ని అదే వరుసలో ఒకసారి ఆవృత్తి చేసుకున్నాడు ప్రతి విషయాన్ని తరచి తరచి చూసుకున్నాడు అది చాలక తన సొంత మార్గంలో మళ్ళీ తను కొంత తత్వచర్చ చేసుకున్నాడు ఉపశమ ప్రకరణం రెండవ సరిగా పద్నాలుగవ శ్లోకం ఈ సంసారం ఏమిటి ఈ జనాలు ఏమిటి ఈ పంచభూతాలు ఏమిటి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఎక్కడికి పోతున్నాయి ఎలా పోతున్నాయి ఈ విధంగా కొంత సొంత చర్చ అయినాక మళ్ళీ వశిష్ఠుడు వాక్యాలను వరుస ప్రకారంగా మననం చేశాడు ఆ రాత్రి అలాగే తెల్లవారిపోయింది తెల్లవారుజామునే రాజులో నిర్ధారలైపే మంగళవాద్యాలు మొదలైనవి శ్రీరాముడు ఎలాగూ లేచే ఉన్నాడు కనుక వెంటనే స్నానం చేశాడు ప్రాతర అనుష్ఠానాలన్నీ చేశాడు ఆయన తమ్ముళ్ళు ఆయన్ని అనుసరించారు అనుష్ఠానాలు త్వరగా పూర్తి చేసుకుని శ్రీరాముడు వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు ఈయన వెళ్ళేసరికి ఆయన సమాధిలో ఉన్నాడు శ్రీరాముడు దూరంగానే నిలబడిపోయాడు పూర్తిగా తెల్లవారింది చాలామంది రాజులు రాజపుత్రులు మనులు మునిపుత్రులు అక్కడికి చేరుకున్నారు దాంతో వశిష్ఠుడు సమాధి చాలించి అందర్ని పలకరించాడు ఆ తరువాత తన ఆశ్రమంలోనే బస విశ్వామిత్ర మహర్షిని వెంట దశరథ సభకు రథం మీద బయలుదేరాడు శ్రీరామాదులంతా ఆయనకు స్వాగతాలు చెబుతూ ముందు నడిచారు అందరూ సభలో కూర్చున్నారు దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని అనేక విధాలుగా కుశల ప్రశ్నలు అడిగాడు మీరు మాట్లాడి మాట్లాడి అలసిపోతున్నారు అన్నాడు ఆయన బోధనారీతిని స్తోత్రం చేశాడు మంచి ప్రశ్నలే వేయమని శ్రీరాముడిని ప్రోత్సహించాడు ఈ విధంగా ఈ పదకొండవ రోజు నాటి బోధ దగ్గర ఆహ్నిక కృత్యాలను అనుష్ఠానాలను వర్ణించడమే కాక శ్రీరాముడి మనన ప్రక్రియను కూడా విస్తారంగా వర్ణించడంలో కొన్ని ప్రత్యేక సూచనలున్నాయి అవి ఏమిటంటే ఎంతటి వేదాంత నిష్ఠులైనా సరే తత్వజ్ఞాన స్థిరులైనా సరే శాస్త్ర విహితమైన నిత్యానుష్ఠానాలను మానరాదు అని వశిష్ట మహర్షి తన ఆచరణతో నిరూపిస్తూ ఉన్నాడు అలాగే తత్వాసక్తులైన సాధకులకు ఎంత వైరాగ్యం ఉన్నా తత్వ మననం మీద ఎంత శ్రద్ధ ఉన్నా ఏ కాలానికి చేయవలసిన అనుష్ఠానాలను ఆ కాలంలో చేయక తప్పదు ఈ విషయాన్ని శ్రీరాముడి ద్వారా కవి నిరూపిస్తున్నాడు ఇకపోతే వశిష్ఠుడు ఆనాడు సాయంత్రం బోధ ఎందుకు ఆపినట్టు ఎందుకంటే తత్వబోధ వింటూ పోతే చాలదాం విన్నదానని మంట ఎప్పటికప్పుడు మరణం చేసుకోవాలి కొత్త ప్రశ్నలు లేవనెత్తుకుని తనే సమాధానం చెప్పుకుంటూ ఉండాలి గురువైన వాడు దానికి సమయం ఇచ్చి తరువాత పాఠాలు చెప్పాలి నిన్నటి వరకు సిద్ధాంత భాగ చర్చ జరిగింది ఇక ఇవాంటి నుంచి చెప్పుకునే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టించే అనుష్ఠాన భాగచర్చ జరుగువలసి ఉంది అందువల్ల వశిష్ఠుడు ఇక్కడ రాముడికి కొంత అధిక సమయాన్ని మరణం కోసం వదిలిపెట్టగలిచాడు అందుకే బడికి ఒక పూట సెలవిచ్చేశాడు ఇది మనం ఊహించి చెప్పుకునే మాట కాదు వశిష్ఠుడే స్వయంగా చెప్పాడు పదకొండో నాటి ఉదయం సభలో దశరథుడు శ్రీరాముడిని మంచి ప్రశ్నలు విజయమని ప్రోత్సహించాడు కానీ వశిష్ఠుడు రాముడికి ఆ సా ఇవ్వలేదు ఆయనే ప్రశ్నించిన మొదలు పెట్టాడు స్మరసి వాక్యార్థం పూర్వాచారితం కచ్చిత్ స్మరసి సర్వాసం ప్రవిభాగమరి వాక్యాఖిల కచ్చిత్మారి హౌహి నివేసి ప్రకరణం సరికాండవ శ్లోక నేను చెప్పిన మాటలన్నీ పూర్వాపర విచారణ చేసుకుంటూ స్మరించావా నేను విషయాన్ని ఎన్ని రకాలుగా విభాగాలు చేసానో గుర్తు చేసుకున్నావా నేను చెప్పిన వాక్యాల అర్థం అంతా పూర్తిగా విచారణ చేసుకున్నావా ఎటువంటి బోధైన హృదయంలో మళ్ళీ మళ్లీ మరణం చేసుకున్న వాడికే ఫలితాలనిస్తుంది సుమా అన్నాడు వశిష్ఠుడు అంతేకాదు వశిష్ఠుడు కూడా తను ఏ వరసలో విషయాలను చెప్పాడు ఆ విషయాలను సూత్రప్రాయంగా ఏకరుగు పెట్టి ఇవన్నీ గుర్తున్నాయా అని రాముణ్ణి నెగ్గదీశాడు అంత మాత్రమే కాకనోకా రోజు నిన్న చెప్పిన విషయాన్ని ఆ రాత్రికి మననం చేసి హృదయంలో నిలుపుకున్నావా అని అడిగాడు దీనిని బట్టి ఒక పూట బోధ ఆపడంలో వశిష్ఠుడి ఉద్దేశం ఏమిటో స్పష్టం అవుతోంది కదా శ్రీరాముడు వశిష్ఠుడు ప్రశ్నకు మంచి సమాధానం ఇచ్చాడు నాలుగవ సర్గ ఇరవై శ్లోకం రాత్రేళ్ళ నిద్రమాని మరీ మరణం చేశానండి అన్నాడు అక్కడ వరకు చెప్పని సిద్ధాంతంలో ప్రశ్నించాల్సిందేమీ కనిపించలేదు కనుక రాముడు ఏమీ ప్రశ్నించలేదు అందువల్ల వశిష్ఠుడే అందుకున్నాడు ఆయన ఇలా అన్నాడు శ్రీరామ ఇక నీకు ఉత్తమమైన ఉపశమ ప్రకరణని చెప్తాను విను రాజస తామస జీవులు సుదీర్ఘమైన ఈ సంసార మాయను స్తంభాలు భవనాన్ని మోసినట్లుగా నెత్తి మీద పెట్టుకు మోస్తూ ఉంటారు నీలాంటి సాత్విక జీవులు మాత్రం పాము పుబుసాన్ని విడిచినంత తేలిగదాన్ని విడిచిపెట్టేస్తారు అలా విడిచిపెట్టడానికి తత్వ విచారణ ఒక్కటే ఉపాయం మొదట చివర కూడా ఏది లేదో అది మధ్యలో కనిపించినా కూడా సత్యం కాదు మూడు కాలాలలోనూ నిత్యంగా ఉండేదే సత్యం లేని వస్తువు మధ్యలో పుట్టినట్లు ఉన్నట్లు ఎలా కనిపిస్తోంది ఏది పుట్టడం లేదు ఏది పెరగడం లేదు ఇదంతా మనసు చేసే గోలేహ మన ఏముచ్యే ఉపశమ సర్గ పదకొండవ శ్లోకం ఇక్కడ పుట్టేది మనస్సే పెరిగేది మనస్సే తెలివి సూపుతో చూస్తే ముక్తిని పొందేది కూడా మనసే అప్పుడు రాముడు అన్నాడు గురుదేవా ఈ విషయం మీరు పూర్వమే స్పష్టంగా చెప్పారు సంసార మోహంలో పడే సంసారి ఎవరంటే అది మనస్సే జరామరణాలను పొందేది కూడా మనస్సే ఇది ఖాయం ఈ మాట అర్థమైంది ఇక ఈ మనస్సును దాటిపోయి ఉపాయం ఏమిటో చెప్పండి అప్పుడు వశిష్ఠుడు చెప్తున్నాడు రామా విను ఒకటి మొదట మంచి శాస్త్రాలను అభ్యసించాలి రెండు సజ్జనులు సాంగత్యం చేసి సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించుకోవాలి మూడు మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి అంటే స్వచ్ఛమైన వైరాగ్యాన్ని తెచ్చుకోవాలి నాలుగు అది కలిగినాక ఏ రకమైన ఆత్మాభిమానము లేకుండా ఒక జ్ఞానగురువును ఆశ్రయించాలి ఐదు వారు మొదట సగుణమైన ఈశ్వరోపాసన చేయమని ఉపదేశిస్తే అలా చేస్తూ ధ్యాన అర్చనదుల ద్వారా ఆ దేవతను ఉపాసించి ఆ దేవత అనుగ్రహం పొందాలి ఆరు అప్పుడు ఆత్మతత్వ విచారణ చేయాలి ఏడు అప్పుడు నిధి శాస్త్రజ్ఞుడు కలిసిపోయి ఉన్న బంగారు రేణువులను గుర్తుపెట్టినట్లుగా ఈ జీవుడు తనలో అతి సూక్ష్మంగా అణిగిపోయి ఉన్న పరమాత్మ తత్వాన్ని గుర్తించగలుగుతాడు రామ ఇవి మెట్లు ఈ వరుసలో ముందుకు సాగితే పరమాత్మ వేరు దేహధారి అయిన సంసారం వేరు అనే విషయం స్పష్టమవుతుంది తామరాకు నీటి మీద ఉన్నా తామరాకు మీద నీటి బిందువులు ఉన్నా అవి ఒకదానికి అంటవు అలాగే పరమాత్మకు జీవత్వం అంటదు సంసారిత్వం అంటదు అవి రెండు పరస్పర విభిన్న పదార్థాలు అయినా సరే ఆ పరిపూర్ణ పరమాత్మకు దేహధారణ జరిగినట్లు ఆయన సంసారి అయిపోయినట్లు భ్రాంతి కలుగుతోంది దీనికి కారణం పాపిస్టు మనస్సే ఈ విషయం నేను ఎంతమందికో చెప్తున్నాను పృథగాత్మ పృథ్ దేహి జల పద్మవోపమర్విరౌమ్యేష నచకృతి మే ఉపశమ్రకరణం ఐదవ సరిగ్గా ఇరవై శ్లోకం చేతులెత్తుకు నరుస్తున్న ఎవడూ నా మాట వినడం లేదు ఈ వాక్యం వ్యాసమహర్షిదిగా లోకంలో ప్రసిద్ధి ఉంది ఇక్కడా కనిపిస్తోంది ఉత్తమ మేధావులు ఒకే రకంగా స్పందిస్తారనడానికి ఇది కూడా ఒక నిదర్శనమేనేమో వశిష్ఠుడు ఇంకా అంటున్నాడు రామా జనమంతా ఈ సంసారంలో పడి సుఖదుఖాలను అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు సుఖదుఖాలు ఎవరికి జడమైన దేహానిక సర్వాతీతుడైన ఆత్మకా దేహం జడం కనుక దానికి సుఖదుఖాలు అంటే ప్రసక్తి లేదు ఆత్మ అన్నిటికీ అతీతం కనుక దానికి సుఖదుఖాలు అంటే ప్రసక్తి లేదు కనుక రామ ప్రపంచంలో ఎవరికీ సుఖం లేదు ఎవరికీ దుఃఖం లేదు ఈ ప్రపంచం అంత పరమాత్మమయం పరమాత్మ అనంతం అది శాంతం ఈ విషయాన్ని నువ్వు దృఢంగా భావం చేయి పూర్వం అని ఒక మాట చెప్పాను ఈ కనిపించే సృష్టి అంత చూసేవాడి దృష్టే తప్ప నిజమైన సృష్టి అంటూ ఏది లేదు అని అప్పుడు చెప్పాను కనుక ఈ కనిపించే సృష్టి దృష్టులన్నీ నీటిలో తరంగాల వంటివి తల తిరిగేవాడికి ఆకాశంలో గరిపించే కాంతి చక్రాల వంటివి రామా ఈ జగత్తు ఆ బ్రహ్మ భిన్నమా అభిన్నమా అని గింజుకోకు అవి రెండూ కాదు ఎందుకంటే కనిపించే ఈ జగత్తు భ్రాంతి మాత్రమే తాడున చోడు పాము కనిపిస్తే తరువాత దీపం వచ్చాక పాము పోతే ఇప్పుడు తాడు పాము ఒకటే అనాలా వేరు తాడు తాడుగా కాక పాముగా కనిపించింది కనుక అవి వేరు వేరు అని ఒకటి వాదన తాడు కన్నా భిన్నంగా విడిగా పాము దొరకడం లేదు కనుక అవి రెండు ఒకటే అనాలని మరొకటి వాదన ఈ రెండు వాదాలు దృష్టి వాదాలే నిజానికి తాడు పాము అనేవి రెండూ గదు ఒకటి కాదు అలాగే బ్రహ్మ జగత్తు అనేవి కూడా రెండు గదు ఒకటి కాదు అందుకే వేదం సర్వం కల్విదం బ్రహ్మ ఆత్మైవేదం సర్వం బ్రహ్మైవేదం సర్వం మొదలైన వాక్యాలను బోధించింది కనుక రామ నేను వేరు ఇది వేరు అనే భ్రాంతిని విడిచిపెట్టు ద్వంద్వాలను విడిచిపెట్టు నిత్యము సత్వగుణంలో ఉండు యోగక్షేమాల కోసం కృషి చెయ్యబోకు దుఃఖాన్ని దగ్గరకు రానియకు శాంతుడివై మౌనివై ఏకాంతంలో నివసించు సంకల్పాలను సిమింప చేసుకో రామ ఏ సమయానికి ఏది ప్రాప్తిస్తే దాన్ని అనుభవించు అనుభవించేటప్పుడు దుఃఖపడబోకు దేని మీద కోరిక పెట్టుకోకు దేనికోసము శ్రమపడబోకు ఏ కల్పనలు చేసుకోకు దేన్ని తీసుకోకు దేన్ని వదిలిపెట్టకు రామా ఇలా చేస్తే నీకు విశ్వాతీతమైన పరమపదం లభిస్తుంది లౌకిక కార్యాలు చేసిన ఇక మాయలు మునగవు ఏకాణోపదిష్టం సమయ రాజ్యం సమస్త ఐదవ సరిగ్గా రామ నీ తండ్రి నీకు రాజ్యం అపచెబితే దాన్ని చక్కగా పాలించు అయితే సమమైన దృష్టి పెట్టుకు పాలించు నీ సద్గుణాలతో ఇతర రాజులందరినీ రంజింపచేస్తూ పరిపాలించు అంతేగాని వద్దనబోపు ఎందుకంటే ఆత్మతత్వవేత్త అయిన వాడికి కర్మప్రాప్తమైన ఈ జీవితంలో ఒకదానిని వద్దని వదిలిపెట్టడము తగదు మరొక దానిని కావాలని స్వీకరించడము తగదు ఐదవ సరిగ్గా చివర వశిష్ఠుడు మెరిపించిన కొసమరుషు అందుకే ఆయన దీన్ని సమర్థించుకుంటూ ఆరవ సరిగ్గా మొదలుపెట్టాడు ఎలా వశిష్ఠుడు అంటున్నాడు రామా రిస్పందం కరోమేసే కార్యుతి ఉపశమ ప్రకరణం ఆరవ సర్గ ఒకటవ శ్లోకం రామ పనులంటే ఏమిటి చలనమే పని అని నీకు మొదటి ప్రకరణంలోనే చెప్పాను అక్కడ సంవిత్ స్పందము మానస స్పందము ఇంద్రియ స్పందము అని మూడు రకాల చలనాలు చెప్పాను ఈ మూడు కలిపితే అది ప్రపంచం అవుతుంది ఈ ప్రపంచంలో జరిగే కొన్ని స్పందాలకు అంటే కొన్ని క్రియలకు నేను కర్తను అనుకుంటున్నాడు అగ్నిజీవి దీనికి కారణం ఆ జీవికి పూర్వజన్మ వాసనలే దీనికి భిన్నంగా ఒకడు వాసనలన్నీ వదిలేశాడు అనుకో అప్పుడు వాడు పరిస్పందాలు ఉంటాయా ఉండవా ఉంటాయి కానీ వాడు వాటిల్లో వేటికి తను కర్త అనుకోడు అయస్కాంతం సన్నిధిలో ఇనప మొక్కలు కదిలిపోతున్నట్లుగా ఈ స్పందాలన్నీ జరిగిపోతూ ఉన్నాయని వాడు భావిస్తూ ఉంటాడు ఈ విధంగా వాసనలను వదిలిపెట్టి నేను చేస్తున్నాననే కర్తృత్వాన్ని వదిలిపెట్టి ఎవడైతే ప్రపంచక్రియలలో ప్రవృత్తుడయి ఉంటాడో వాడే ముక్తుడని నా అభిప్రాయం కనుక రామా నువ్వే పని చేసినా ఇలాంటి భావంతోనే చెయ్యి అలా కాకుండా కర్తృత్వ బుద్ధితో ఇది కావాలి అది కావాలి అనుకుంటూ కామ్యకరమలు చేసేవాడు స్వర్గ నరకాలమ్మచిర గిర తిరుగుతూనే ఉంటాడు వీరు తామస జీవుడు సాత్విక జీవులైతే తత్వభిచారం చేసి ఆశాపాశాలను తెంచుకుని యాంతి నిష్కేవలం పదం ఆ కైవల్యాన్ని అందుకుంటారు ఇక్కడ వాల్మీకి మహర్షి కైవల్యం అనడానికి నిష్కేవలం అని వాడాడు నిష్కేవలం పదం అంటే నితరాం కేవలం మిక్కిలి కేవలం కేవలమైన స్థానము అని అర్థము వశిష్ఠుడు ఇంకా చెప్తున్నాడు ఇక రాజస సాత్విక జీవులు ఉన్నారే వాళ్ళు మొదట్లో కొన్ని మామూలు జన్మలు ఎత్తిన క్రమంగా సత్వగుణం పెంచుకుని ముక్తిని అందుకుంటారు రామ సామాన్యంగా జీవులకు మోక్షం లభించే క్రమం ఇది అయితే ఒక్కొక్కప్పుడు కొన్ని విశేషాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క జీవికి జన్మాంతర సాధనా బలం ఈ జన్మలో ప్రత్యేకంగా గురువుంటూ లేకపోయినా ఏదో విచిత్ర సంఘటన ఆకాశం నుండి ఉన్నట్టుండి పండు రాలి పడినట్లుగా లభిస్తూ ఉంటుంది ఇందుకు నిదర్శనంగా జరిగిన కథ ఒకటి చెబుతాను విను పూర్వం విదేహ దేశానికి జనకుడైన రాజు ఉండేవాడు అతను చాలా ఉత్తముడుగా పేరు తెచ్చుకున్నాడు అతను ఒకసారి వసంత ఋతువులో దగ్గరే ఉన్న హిమవత్ పర్వతం మీదకి విహారం కోసం వెళ్ళాడు అతను అలా అలా కొండ గుహల వెంట సరదాగా తిరుగుతూ ఉండగా ఒకచోట కొంతమంది సిద్ధులు చెట్ల చాటుగా కూర్చుని ఏవో పాటలు పాడుకోవడం వినిపించింది ఆ రాగాలు చాలా బాగున్నాయి అందుకోసమని ఇతను అక్కడే చాటుగా నిలబడిపోయి వాళ్ళ పాటలు వినసాగాడు ఆ పాటలు ఇలా ఉన్నాయి మొదటి పాట ద్రష్టృదృశ్యసమాయోగా ప్రత్యయానందనిశ్చయస్వమాత్మ తోత్ నిష్పందం సముపాస్మహే చక్షురాదులు విషయపాళితో సంగువృత్తిలో మోదలవముగ వెలుగు తెలివియే ఆత్మతత్వము అరసి చూడగా ఒకడు మంచి పద్మం చూశాడు ఆనందం కలిగింది ఇక్కడ ఏం జరుగుతోంది అతనిని ఆత్రమని ఇంద్రియానికి పద్మమనే విషయానికి సంబంధం ఏర్పడింది దానివల్ల అతని అంతఃకరణలో ఒక చిత్తవృత్తి ఏర్పడింది ఒక అలవంటి మార్పు ఏర్పడింది ఆ చిత్తవృత్తిలో ఆనందం స్ఫురించింది అది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచో రాలేదు అంతటా ఉన్నది అదే మామూలు దశలో అది మాయి వల్ల మరుగును పడిపోయింది ముసుగులో ముసుకుపోయింది ఇప్పుడు ఈ పద్మాకారమైన చిత్తవృత్తి ఆ ముసుగును పాక్షికంగా తాత్కాలికంగా తొలగించింది అందువల్ల అక్కడే ఉన్న ఆనందం మాత్రంగా తడుక్కొని మెరిసింది కానీ ఈ జీవుడు అది అఖండ పరమాత్మానందంలో భాగమని గ్రహించక ఈ ఆనంద పద్మం వల్ల వచ్చిన పద్మానందం అనుకుంటున్నాడు అందువల్ల తొలగిన ముసుగు మళ్లీ కొమ్ముకుపోతుంది ఈ విషయాన్ని గ్రహించినవాడు ఎక్కడ ఏ ఇంద్రియానికి ఏ విషయానందం కలిగినా అందులో ఆ విషయ భాగాన్ని పక్కకు తోసేసి ఆనంద భాగాన్ని ఆశ్రయించి ఇది ఆ అఖండ పరమాత్మానందమే అని అనుసంధానం చేసుకుంటాడు దానివల్ల ప్రపంచంలోని ప్రతి విషయం దగ్గర అతనికి ఆనందరూపమైన ఆత్మరూపమే దర్శనమిస్తుంది ఆత్మానుసంధానం చేసుకునే విధానం ఇదే అని ఈ పాటకు భావం ఇక రెండవ పాట ఈ సంస్కృతంలోనే చెప్పుకుందాం చాలా గొప్ప శ్లోకం ఇది ద్రష్టం ఆత్మానం సముస్మహే ఉపశమ ఎనిమిదవ సర్గ పదవ శ్లోకం ఇది చాలా గొప్ప శ్లోకం అందువల్ల దీన్ని పాటగా నిదించకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం బద్ధజీవులు అందరికీ తిరుపుటూరులు ఉంటాయి వాటిలో ద్రష్ట దర్శనము దృశ్యము అనే త్రిపుటి ముఖ్యమైంది నేను చూసే చూసేవాడిని నేను చేసే పని దర్శనము అది చూడబడేది ఇవే దృష్ట దర్శన దృశ్యాలు ఈ భావాలు ఎవరికైనా ఉంటాయి దీనికి కారణం పూర్వజన్మ వాసనలే కనుక త్రిపులు పోవాలంటే వాసనలు పోవాలి వాసనలు ఎలా పోతాయి లోకంలో రకరకాల చూపులు ఉన్నాయి నేను చూస్తున్నాను నేను తింటున్నాను నేను వింటున్నాను ఇలాంటివి అన్ని చూపులే ఈ వాక్యాలన్నింటిలో మొదట ఏముంది నేను నేను నేను అని నేను నిజంగా దర్శనైతే నేను మొట్టమొదటిగా దేనిని దర్శించాలి అన్నిటికన్నా దగ్గరగా ఉన్న నేనును దర్శించాలి అన్ని క్రియలకు ఆదిలో ఉన్న నేను దర్శించాలి జీవులు అందరూ ఒక్కటే పొరపాటు చేస్తున్నారు మొదట దగ్గరగా అన్ని చోట్ల ఉన్న నేనును వదిలిపెట్టి దూరంగా ఉన్న విషయాలను దర్శిస్తున్నారు దీనిని సరిచేసుకుని దర్శన క్రియలో మొట్టమొదటిగా భాషించే నన్ను నేను చూసుకోవడం మొదలుపెడితే అన్ని వాసనలు పోతాయి అలా దర్శనక్రియలో ప్రథమంగా దర్శనమిచ్చేవాడే పరమాత్మ అని మేము చేస్తున్నాము అని ఈ పాటకు భావం ఇక మూడో పాట ద్వరో్యగతం అస్తి నాస్తితి పక్షయ ప్రకాశనం ప్రకాశ్యానా సముపాస్మహే కలడులే డ నివాదులాడీవారి మధ్యతస్థుడై కలిమిళేముల సాక్షియూచును చాటి ఆత్మ ఉన్నదని లేదని రెండు పక్షాల వారు తగదాలు ఆడుకుంటున్నారు ఒక పక్షం వారికి ఆత్మ లేనిదిగా కనిపిస్తోంది మరొక పక్షం వారికి ఆత్మ ఉన్నదిగా కనిపిస్తోంది కానీ ఈ ఆత్మ ఏ పక్షంలోనూ చేరకుండా తటస్థంగా ఉండి ఉండడానికి లేకపోవడానికి రెండిటికీ కూడా తానే సాక్షిగా ఉంటూ ఉందనే వారికి ఉండడాన్ని చూపిస్తోంది లేదనే వారికి లేకపోవడాన్ని చూపిస్తోంది కనుక ఈ ఉనికికి లేమికి వెలుపల నిత్య సాక్షిగా ఉండేదే ఆత్మ అని మేము ఉపాసిస్తున్నాం అని ఈ పాట భావం ఇక నాలుగవ పాట ఎస్మిన్సర్వం ఎస్చిర్వం యత్సర్వం యస్మా ఇదం ఏం సర్వం యద్ధి సర్వం తత్సం సమువా స్మహే ఎవని ఎందున యవని దగుచును ఎవని వల్లను ఎవని కొర్రకై యవని చేతను ఎవని గూరిచి విశ్వమేర్పడే నదీయబ్రహ్మము ఈ పాటలో సప్తమి నుంచి ప్రథమదాకా అన్ని విభక్తులు వరసగా వెనక్కు నడిచి వచ్చే చూడండి ఇది యథోవా ఇమా నిభూతా నిజాయంతే ఏ నాతా జీవంతి వంటి వేదవాక్యాలకు అనువాదప్రాయం దీన్ని బట్టి సృష్టిలో ఏ పదార్థాన్ని చూసినా దానికి వెనకాల దానికి తర్వాత ఉండే నిత్య సత్య పదార్థాన్ని అనుసంధానం చేసుకోవడం నేర్చుకోవాలని ఆ సిద్ధుల అభిప్రాయం అజస్రముచ్చరంతం స్వం తమాత్మానముపాస్మహే అకారేతారమేతుద అన్నివర్ణములందుకలిశను తనను చెప్పు నహం పదంబది ఆ అహం మే బ్రహ్మ నిజమిది ఇది కొంతవరకు వ్యాకరణ శాస్త్రం మీద ఆధారపడిన అనుసంధాన విధానం వ్యాకరణ శాస్త్రంలో వర్ణమాలలో మొదట అక్షరాన్ని దాని తర్వాత వచ్చే మరు అక్షరాన్ని కలిపి పలికితే ఆ రెండు కలిపి మధ్యలో ఉండే అక్షరాలు అన్నిటినీ కూడా సంకేతపరుస్తాయి ఉదాహరణకు బాల అనే పదం ఉంది బకారం నుంచి లకారం దాకా ఉండే అన్యవర్ణాలను కలిపి బాల అని పేరు ఈ ఆరు స్వాధిష్టాన చక్రంలో ఉండే బిజాక్షరాలు కనుక ఈ చక్రానికి బాల చక్రం అని పేరు అలాగే ఆ హ అనే అక్షరాలను కలిపితే అహం అనే శబ్దం వస్తుంది ఇది ఆ నుంచి హ దాకా ఉన్న యాభై అక్షరాలకు సంకేతం అవుతుంది అక్షరాలే శబ్దం శబ్దమే ప్రపంచం అనే సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే అహం అనేది ప్రపంచంలోని ప్రతి పదార్థానికి సంకేతం అవుతుంది అందుకే ప్రపంచంలోని ప్రతి జీవుడు తనను గురించి తాను చెప్పుకోవాల్సి వస్తే అహం అహం నేను నేను అనే అంటున్నాడు ఇలా అహం నేను అనే శబ్దం ప్రతి పదార్థానికి పేరే అయినప్పటికీ ఎవడికి వాడు ఇది నన్ను మాత్రమే బాధిస్తోంది అని అనుకుంటున్నాడు ఇలా ప్రతి వాడిలోనూ ఉన్నట్లు కనిపిస్తూ అన్ని పదార్థాల్లోనూ అంతటా వ్యాపించి ఉన్నట్టే తత్వమే ఆత్మ అని మేము ఉపాసిస్తున్నాము అని ఈ సిద్ధుల అభిప్రాయం సజ్య హృద్గుహేనం దేవమన్యం ప్రయా తే రత్నమీ త్యక్తస్తస్థ కౌస్ భా ఎడనుండినీషు విడుచుచు వేరుదైవము వెదకొవారలు కరగతంబగు కౌస్తుభంబును విడచిగొలకల వెదకీరులు ఆస్తికులై దేవతా పూజలు చేసేవారు మంది దేవుడు విగ్రహంలో ఉన్నాడని గుడిలో ఉన్నాడని కాశీ వంటి క్షేత్రాలలో ఉన్నాడని వైకుంఠం వంటి ఉన్నాడని వెతుక్కుంటూ ఉంటారు నిజానికి అసలైన దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు నా హృదయంలో ఉన్నవాడు నేను కాక మరొకడు ఎట్లా అవుతాడు కనుక నేనే పరమాత్మను అనే మాట తెలుసుకోలేక దేవతల కోసం ఎక్కడెక్కడో వెతుక్కునేవాళ్ళు శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తుభం అని చేతులోకి వచ్చిపెడితే ఏదో అనుకుని పక్కన పారేసి రత్నాల కోసం గులకరాళ్ళలో వెతుక్కుంటున్నారు వాళ్ళు అంతటి మూఢులు గనుక మేము మా హృదయంలో ఉండే జీవాత్మనే పరమాత్మగా ఉపాసిస్తున్నాం అని ఈ సిద్ధుల భావం ఇక ఏడవ పాట సర్వాహ్కి ఏనాశా విషవల్లీనా విలూయే ఆశల్యువిడ చిన్నప్పుడు దొరకుఫలది బ్రహ్మమనగా అద్ది తగిలిన ఆశలని ఎడులతల పాదులు తున్గిపోవును ఇది ఉపనిషత్తులో ఎవే ప్రీయన్ కామాయ్య హృది స్థితా హృదయంలో గల ఆశలన్నీ వాసనలతో సహా తొలగిపోతే పరబ్రహ్మమనే ఫలం లభిస్తుంది ఆ పరబ్రహ్మ భావన హృదయానికి తగిలిన కొద్దీ ఆశలనే లతల మొదలన్నీ తెగిపోతాయి కనుక आशेलुलेनी अनि आशलुलेन गल शुद्धवस्तूने परिप्रायट बुध्वा य पदार्थेशु दुर्मति भूयो नरो नासौ सगर्दभ జగతి పదార్థములసములను కాదొకగాడిదయే ఇక్కడ ఈ సిద్ధులు శాస్త్రజ్ఞానం చేత గురు బోధ చేత తత్వజ్ఞానాన్ని సంపాదించి జగత్తులో కనిపించే పదార్థాలన్నీ కూడా లేనివే అని బౌద్ధికంగా తెలుసుకుని కూడా వ్యామోహ బంధాల నుంచి బయటపడలేకపోతున్నవారని నిందిస్తున్నారు అలాంటి వాళ్ళు గాడిదులే వైరాగ్య అభ్యాసం లేంది తత్వజ్ఞానం ఫలించదని వారు సూచిస్తున్నారు ఉత్తానింద్రియాహీన్ పునఃపున్యాద్వివేకదండేన వజ్రేణే హరిర్గిరీన్ మరల మరల మరలలేసుని ఇంద్రియాలనే పాములన్ వివేకమనెడు కర్రతో వజ్రమోని దేవవిభుడు విభుడు పర్వతాలనే కొట్టినట్లు కొట్టవలెనులేవనట్లుగా ఇది కూడా శమధమ సాధన ద్వారా అంటే అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం ద్వారా వైరాగ్య సాధననే భోజిస్తోంది సాధకుడు తనలో కోరిక మొలిచినప్పుడల్లా ఆయా ఇంద్రియాలకు ఆయా విషయాల యొక్క అసత్యత్వాన్ని గుర్తు చేసి తద్వారా వాటిని విషయలోలత్వం నుంచి మళ్ళించాలని ఈ సిద్ధుల అభిప్రాయం ఇక పదవో పాట ఉపశమహరే పవిత్రం సుషమవత శమేతి చేశమితమనసస్వకే స్వరూపేఖే స్థితిరుత్తమా చిరాయా శుఖమే పవిత్రము మనఃప్రశాంతిని తెచ్చునది మనసు శమించిన సుఖమయమౌ స్వరూపమందున స్థితిగలుగు ఈ చివరపాటులో ఈ సిద్ధులు సాధన సారాంశాన్ని చెప్పేస్తున్నారు లోకంలో యజ్ఞయాగాది రూపాలైన కర్మలు పూజా ఉత్సవాల రూపాలైన వ్రతాలు మంత్ర అనుష్ఠాన ప్రాణాయామాది రూపాలైన యోగాలు ఇలాంటివన్నీ ఎన్నీ ఉన్నా ఇవన్నీ మంచివే అయినా శమధమాలే ముఖ్యమైనవి శమధమాలంటే అంతరింద్రియ బహిరేంద్రియ నిగ్రహాలు వాటిని బలవంతంగా సాధిస్తే సాధనం ఈ సాధన వల్ల ఒక ఆనందం కలగాలి అలాంటి శమధమాలే పవిత్రమైనవి ఎందుకంటే అవి మాత్రమే మనశ్శాంతిని తీసుకురాగలవు ఇక్కడ మనశ్శాంతి అంటే మనస్సులో కల్లోలాలు తగ్గడం కాదు మనసులో ఆలోచనలు అనే అలలు అణగారిపోవడం అలా మనస్సు శమించిపోతే ఇందాకటి శమతమానందం కన్నా మించిన పరమానంద స్వరూపమైన స్వస్వరూపస్థితి దర్శనమిస్తుంది ఆ స్థితి సుస్థిరమై నిలబడిపోతుంది ఈ పదిపాటలు వినేసరికి జనక మహారాజుకు క్రమక్రమంగా సంగీతానందం పోయి ఏడుపు ఎగలను గొచ్చింది ఎలాగో దానిని దిగమింగుకుని మెల్లిగా వెనక్కి వచ్చి ఇంటికి చేరి మేడ మీదకి వెళ్లి ఒంటరిగా కూర్చున్నాడు ఆ సిద్ధుల గానాలు చెవుల్లో గింగురం అంటున్నాయి నిజానికి ఆ రాగాలు వాటిలోని తత్వార్థాలు దాంతో ఆ రాజు ఇక తన గురించి తన తెలివి గురించి ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు వెంటనే మొదటి మాటగా ఉపశమ్రకరణం తొమ్మిదవ సరిగ్గా ఐదవ శ్లోకం అరేరే ఎంత కష్టం నాకు ఎన్ని సంసార దశలు గడిచిపోయాయి ఆ దశలన్నీ ఎలా గడిచిపోయాయో ఆలోచించుకుంటే గుండ్రాలే మీద నుంచి దొరిపోయే గుండ్రాయిలాగా ఉంది ఇప్పుడు నా పరిస్థితి అనిపించింది వాల్మీకి మహర్షి ఈ తొమ్మిదవ సర్గలో ఐదవ శ్లోకంలో ప్రారంభించిన ఆత్మగతమైన అంతర్మధనాన్ని అనగా సల్ అరవై శ్లోకాలకు పెంచి అరవై శ్లోకంతో ఈ సర్గను పూర్తి చేశాడు ఈ సర్గలో అడుగడుగున వైరాగ్య సాధకుల మీద స్థిరముద్రలు వేయగల మెరుపుల కొరడాల వంటి కవిత చమత్కారాలు ఎన్నో ఉన్నాయి అంతేకాక తాను అధికారినని రాజునని వేరుణ్ణని ఈ విధంగా భావించేవాడు వైరాగ్య సాధకుడైతే అతను చేయవలసిన భావన ప్రక్రియను కూడా చక్కగా వివరించాడు సాధన దృష్టి కలవారికి ఇది ఎంతో ముఖ్యమైన సర్గ అయినప్పటికీ ఈ విషయాలన్నీ పూర్వం వచ్చినవే కనుక మనం ముందు కథాభాగంలోకి వెళ్ళిపోదాం జనక మహారాజు చేస్తున్న ఆలోచన పరంపరలో సిద్ధుల గీతాలు గిరగరా తిరిగి అవి మళ్లీ మళ్లీ మననమై ఆ మనన తన హృదయంలోని ఆశావాసనలన్నీ తొలగిపోయి వివేకం ఇక నేను నాలో స్థిరంగా ఉండిపోతున్నాను అని దృఢనిశ్చయానికి వచ్చేశాడు కొద్ది గంటల కాలపు మనన ప్రక్రియా బలం ఆ మహారాజు యోగ భూమికలలో సప్తమ భూమికను చేరుకున్నాడు అలా చేరుకుని ఆ రాజు శిలాప్రతిమలాగా నిశ్చలంగా ఉండిపోగా ఇంతలో దైవ ప్రేర్తుడే ఒక ముసలి ద్వారపాలకుడు అక్కడికి వచ్చి నిత్యానుష్ఠానాలు మానుకుని ఏకాంతంగా కూర్చున్న రాజును చూసి ఆశ్చర్యపోయి వయసులో పెద్దవాడు గనక ఇలా ఉపదేశం చేయడం ప్రారంభించాడు समस्त समस्त भुजस्कंदाल ध महाराजा ले त्यक पूंदरंगल कुसुम कर्पूर कुंकमिश्रित जलकुंभाली धरी अवतरी నీ స్నానగృహం దగ్గర నీ రాకక ఎదురు చూస్తున్నారు ఒకవేళ నువ్వు మనోహరమైన సరస్సులో స్నానం చేయదలుచుకుంటే ఇదిగో ఈ కమలక కల్హార కానభ్రాంత షట్ పదాలు తామర తోళ్ల దారాలతో నీ కోసం నిర్మించి ఉన్నాయి చూసుకో ఇదిగో ఈ సరోవర తీర ప్రాంతాలన్నీ విలాసపు గొడుగులతో వీరుల రథాలతో భటుల గుర్రాలతో నిండిపోయి నీ స్నాన సమయానికి సేవ చేయాలని ఎదురు చూస్తున్నాయి ఇదిగో ఈ బ్రాహ్మణోత్తములు ముందుగా స్నానం చేసి మడికట్టుకుని నీకు దేవపూజలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు స్నానం చేస్తూ మలాపకర్షణ మంత్రాలు చెప్పమంటే చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇదిగో ఈ సేవకులు నువ్వు భోజనశాలకు వస్తే నీకు వింజామరాలు వేద్దామని సిద్ధంగా నిలబడి కనుక రాజా చురుకుగా కదులు నీలాంటి ఉత్తములు కాలం దాటిపోయాక పనులు చేయడానికి ఇష్టపడరు అని ఈ విధంగా ఆ ప్రతిహారి కవితామయమైన శైలిలో మహారాజ వైభవాన్ని ఒక్కసారిగా వలకపోసాడు ఇక్కడ వాల్మీకి మహాకవి కూడా ధనవంతుల పలుకు తీరు వారి పరిచారకుల దర్జా తీరు ఆ వైభవానికి వారు పొంగిపోయే తీరు ఇవన్నీ కూడా చక్కగా అనుకరించి చూపించాడు జనక మహారాజు విన్నాడు అవునలేదు కాదనలేదు మళ్లీ ఆలోచనలో పడ్డాడు ఎలాంటి ఆలోచనలో పడ్డాడు రాజ్యం రాజరికం రాజవైభవం ఎంత గొప్పగా చెబుతున్నాడు వీడు మాత్రం నామ రాజ్యం సుఖమితి స్థితం ఉపశమన సరిగ్గా ఫల శ్లోకం ఈ రాజ్యం ఈ రాజ్య సుఖం దీని పొడిగెంత దీని బ్రతికెంత ఇది క్షణభంగురం ఈ వైభవానికా నేను పొంగిపోవలసింది ఎన్నేళ్ల నుంచి అనుభవిస్తున్నాను ఈ భోగాలు ఏం మిగిలింది నాకు ఎండమావులు నీళ్లు కాక కనుక ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటా ఈ గారడీ గిరిడీలకు పొంగిపోవటాలు తగ్గించుకుంటా అలలు అణిగారిపోయిన సముద్రంలాగా ప్రశాంతంగా ఏకాంతంగా ఉండటం నేర్చుకుంటా కానీ ఓ మనస్సా నీ టక్కరితనం చాలా గొప్పది వద్దు వద్దు అంటూ నేను సుఖాల వెంట పరిగెత్తే నేర్పు నీకు చాలా ఉంది ఎప్పటికైనా తగ్గు నువ్వు తగ్గినట్టు నటిస్తావు నిజంగా తగ్గవు నీకు సుఖభోగాలే కావాలి పాపపుణ్యాలు అక్కర్లేదు కానీ పాపపుణ్యాలు కావాల్సిన దానిలాగా నటిస్తావు ఎందుకంటే అటు యమలోక బాధకో ఇటు జనలోక నిందకో భయపడి నువ్వు కొంచెం భోగచ్చింది తగ్గించుకుంటావు అంతేకాని నిజంగా భోగాల మీద వైముఖ్యం కలిగి కాదు మనసా నువ్వు సుఖభోగాల కోసం ఎంతగా వెంపర్లాడినా నీకెప్పుడైనా తృప్తి అనేది కలిగిందా కలగలేదే కనుక నోరు మూసుకో ఈ భోగాలను వదిలేసి శాశ్వత పరతత్వాన్ని ఆశ్రయించు ఇలా అనుకుంటూ జనకమహారాజు కొంతసేపు ఆ తత్వభావనలో లీనమై శిలాప్రతిమలాగా ఉండిపోయాడు వచ్చిన ద్వారపాలకుడికి రాజుగారి పరిస్థితి అంత అయోమయంగా కనిపించింది ఏమన్నాలో తోచలేదు రాజుల దగ్గర మెలగడాన్ని నేర్చినవాడు కనుక భయం చేతి కొంత గౌరవించేది కొంత మౌనంగా ఉండిపోయాడు కొద్దిసేపటికి జనకమహారాజు మనస్సులో ఆలోచనలు మళ్లీ మొదలైతే కానీ ఈ మాట ఆలోచనలు శమగుణయుక్తంగా సాగాయి అవును కావాలని వెంటబడి నేను తీసుకోవాల్సిన వస్తువు ఏముంది ఈ ప్రపంచంలో ప్రతిదీ నశించేదే కనిపిస్తుంది ఇక దేనికోసం నేను ఆశపడాలి అది ఏంటి కర్తృత్వ బుద్ధి కదా నీ కొంపముంచుతోంది దీన్ని పారద్రోళి అకర్తృత్వ బుద్ధిని సంపాదించుకోవద్దా అంటావేమో అకర్తృత్వాన్ని సంపాదించేది ఏమిటి క్రియ ఎవరిది దేహానిది మరి అక్రియ ఎవరిది అంటే క్రియ లేకపోవడం ఎవరిది అది దేహానిదే కావాలి మరి నేను నేను దేహాన్ని కానీ దేహంతో సంబంధమే లేదే మరి సక్రియత్వం కాని అక్రియత్వం కానీ నాకెలా అంటుకుంటాయి సక్రియత్వం అంటే కర్తృత్వం అక్రియత్వం అంటే అకర్తృత్వం ఈ రెండిటికి నన్ను అంటుకోవడం చేత కానే కాదు మరి ఇక నేను ఈ అకర్తృత్వాన్ని సాధించడం ఎలా కుదురుతుంది కనుక నాకు క్రియవద్దు అక్రియవద్దు కర్తృత్వమూ వద్దు అకర్తృత్వమద్దు నేను శుద్ధచిత్స్వరూపాన్ని నాకు పతనం ఎలా ఉంటుంది నాశనం ఎలా ఉంటుంది కనుక నాభినందామ్యసంప్రాప్తం సంప్రాప్తం న్యజామ్యహం స్వస్థ ఆత్మని తిష్టామిస్తి తదస్ మే ఉపశమ ప్రకారం పదవ సరిగ్గా ఇరవై నాలుగవ శ్లోకం రానిది కావాలనుకోను వచ్చింది పోవాలనుకోను పోయింది సుఖమైన వచ్చింది దుఃఖమైనా నేను నాలోనే ఉంటాను ఏదో వస్తుందో రాని ఇక నాకే భయం లేదు జనక మహారాజు ఆలోచనలు ఇలా కొంతసేపు సాగే ఈ ఆలోచన ధోరణి వల్ల మౌనంగా ఏకాంతంగా ఉండిపోవాలన్న ఇందాకటి ఆలోచన మారిపోయింది స్థూలదేహాభిమానాన్ని వదిలిపెట్టి ఇష్ట అనిష్టాలు అనే మనోవాసనలు లేకుండా ఆ శరీరానికి అలవాటు పనులు అలాగే కొనసాగించాలని ఇప్పుడు నిశ్చయించుకున్నాడు ఆ రకమైన నిశ్చయంతోనే ద్వారపాలకుడు చెప్పినట్లుగానే నానా జపాదులన్నీ పూర్తి చేసుకున్నాడు ఆ రాత్రి మళ్లీ ఏకాంతంలో కూర్చుని తన మనసుకు తానే తత్వబోధ చేసుకున్నాడు ఈ బోధను పదకొండవ సరుకులో వాల్మీకి మహర్షి సుమారు ముప్పై శ్లోకాల్లో వర్ణించాడు ఈ వర్ణనలో ప్రధానంగా జీవన్ముక్త లక్షణాలను చిత్తబోధ రూపంగా ప్రతిపాదించాడు ఆ తర్వాత పన్నెండవ సరుకులో ఆ రాజు యొక్క స్థితిని కవి ఇలా ప్రతిపాదించాడు భవిష్యన్న అనుసంధత్తే ఉపశమకం పన్నెండవ సరిగ్గా పద్నాలుగవ శ్లోకం ఆ రాజు జరిగిపోయేది ఏమిటని ఆలోచించడం లేదు గడిచిపోయినది ఏమిటని వెనక్కి తవ్వుకోవడం లేదు ఈ వర్తమాన కాలక్షణంలో ఏది వస్తే దాన్ని ఆనందంతో అనువర్తిస్తున్నాడు అనుభవిస్తున్నాడు కాదు అనువర్తిస్తున్నాడు అంటే ఆనంద స్వరూపుడై అలాగే ఉండిపోతున్నాడు ఈ విధంగానే అతను రాజ్య వ్యవహారాలని చూస్తూ కూడా మోహవశం కాకుండా చిత్ స్వరూపంగానే ఉండిపోయాడు జనక మహారాజు జీవన్ముక్త వ్యవహారాన్ని వర్ణించే ఈ పన్నెండవ సర్గను వాల్మీకి మహర్షి నలభై శ్లోకాలకు పెంచాడు ఈ శ్లోకాలలో జీవన్ముక్తుడికి ఉండవలసిన ఆలోచన సరళిని మనోహరంగా ప్రతిపాదించాడు జ్ఞానరూపమైన ఆ ప్రజ్ఞను నిలబెట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ నోటి చెప్పాడు యే యత్న క్రియతే బాహ్యార్థోపా జనై సత్న కర్తవ్య పూర్వం ప్రజ్ఞావివర్ధనే ఉపశమ ప్రకరణం పన్నెండవ సరిగ్గా ఇరవై శ్లోకం ఒక పెద్ద వ్యాపారస్తుడున్నాడు అతనికి భక్తి పూజలు ఇవి పట్టవు కళలు కవిత్వాలు ఇలాంటివి కూడా పట్టవు కానీ అతను తెల్లవారుఝామునే లేచి తెల్లవారకు ముందే చూసుకోవడం పూర్తి చేసుకుని అందరికంటే ముందు తన కార్యాలయం తెరిచి రాత్రి పొద్దుపోయేదాకా అక్కడే పనిలో నిమగ్నం ఉంటాడు ఇది ఒక తపస్సు కాక మరేమిటి వాడు అంతటి ఏకాగ్రతతో అంతటి దీక్షతో అంతటి నియమంతో అలాంటి తీవ్ర తపస్సు చేస్తున్నాడు కనకనే వాడి తపస్సు ఫలించి కోటీశ్వరుడు అవుతున్నాడు లోకంలో ఏ రంగంలో శిఖరాగ్రహానికి చేరిన వారిని చూసినా ఇలాంటి పద్ధతే కనిపిస్తుంది ఎవడైనా సరే లౌకికంగా గొప్ప విజయం సాధిస్తున్నాడంటే ఆ విజయం వెనకాల ఇంతటి తీవ్ర ప్రయత్నం ఉండి తీరుతోంది ఆధ్యాత్మిక సాధకుడు దీన్ని గుర్తించాలి గుర్తించి లౌకిక విజయ సాధన కోసం లౌకిక జీవుడు ఎంత కష్టపడుతున్నాడో ఎంత తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడో అంతటి ప్రయత్నాన్ని ఆధ్యాత్మిక సాధకుడు చేసి తీరాలి అప్పుడే ఆత్మతత్వాన్ని అందుకోగల ప్రజ్ఞ వికసిస్తుంది ఈ ప్రజ్ఞను మందగింపజేసే సోమరితనాన్ని నశింప చేసుకోవాలి ఈ ప్రజ్ఞ గుండెలలో దాచుకున్న చింతామణి వంటిది అది దగ్గర ఉంటే సారు కోరిన ప్రతి కోరిక తీరుతుంది ఈ రకమైన వాక్యాలతో ఈ సర్గ నలభై శ్లోకాల దాకా పెరిగింది ఇక పదమూడవ సర్గలో వశిష్ఠ మహర్షి ఇలాంటి ప్రజ్ఞ ఉదయించడానికి మూల చిత్త ప్రశమనోపాయాలను రకరకాలుగా సంగీతంలో పల్లవుల్లాగా మళ్ళీ మళ్ళీ చెప్పాడు చిత్తానికి ఎటువంటి అనుసంధానాన్ని నేర్పాలో మనస్సును ఎలా కోసేయాలో విస్తారంగా వివరించాడు కాధకులకు సాధనపరంగా అవసరమైన అనేక రకాల మనన విధానాలు ఈ సర్గలో ఉన్నాయి అందువల్ల ఈ సర్గ నూట పదిహేడు శ్లోకాలకు పెరిగిపోయింది అయినా వశిష్ఠ మహర్షికి తృప్తి కలగక పద్నాలుగు సర్గలో అదే విషయాన్ని కొనసాగిస్తూ మరో అరవై శ్లోకాలు బాధ చేశాడు దీనిలో ఆత్మధ్యాన విధానాలను కొన్నిటిని ప్రస్తావన చేశాడు అప్పటికీ తృప్తి కలగలేదు వశిష్ఠ మహర్షికి మనస్ అంటే మనస్సంటే ఏమిటనే ప్రశ్న లేవదీసి ఆత్మే మనస్సుగా పరివర్తన చెందిందని కనుక దీన్ని వెనక్కి తిప్పితే పరమాత్మలోకి ప్రవేశం లభిస్తుందని అలాగాక మనమే వెనక్కి దొరికి మనస్సు వెంట పరుగులు తీస్తే మనం దీనికి లొంగిపోయి తృష్ణకు దాసులమైపోతామని అదే అనర్థాలకు మూలమని వివరించడం కోసం ఆ మహర్షి పదిహేనవ సర్గలోకి ప్రవేశించి ఇరవై శ్లోకాలు ఉపదేశించాడు అలా చెబుతూ చెబుతూ చివరలోకంలో ఆయన అన్నాడు ఏదహం భావమయీమపుణ్యాం క్షిత్వానహంభావలాకయ స్వభావ్యవంత భూమౌ భవాతిలూతీతి ఉపశమ ప్రకరణవసర్గడవ శ శ్లోకం హే భవ్య రామ తృష్ణ అనేది అహంకారం యొక్క రూపాంతరం అందుకనే అది అపవిత్రం దాన్ని అహంభావరాహిత్యం అనే కత్తిరతో కత్తిరించు అలా చేస్తే నువ్వు భవాంత భూమికి చేరతావు అంటే సంసారానికి అంతం కలిగించే సప్తమయోగ భూమికపు చేరతావు అలా చేరగలిగితే ఏ జీవి వల్ల నీకు భయం లేదు నీ వల్ల ఏ జీవికి భయం లేదు రామ అటువంటి సప్తమ భూమికి చేరి అక్కడే ఉండుకో అన్నాడు అలా అనేసరికి రాముడు ప్రశ్న లేవదీశాడు ఆ ప్రశ్నతోనే పదహారవ సరిగ్గా ప్రారంభమైంది రాముడు ఇలా అన్నాడు గురుదేవ చెట్టుకు కాండం ఎటువంటిదో జీవుడికి అహంకారం అటువంటిది కాండమే లేకపోతే చెట్టు కూలిపోతుంది అహంకారమే లేకపోతే జీవి కూడా కూలిపోతాడు వాడికి జీవించడమే ఉండదు ఏ సాధకుడు నేను చచ్చిపోవాలని కోరుకోడు కనుక గురుదేవ నేను అహంకారాన్ని పరిచయించి జీవించేదెలా నా మనుగుడికే ప్రమాదం తెచ్చిపెట్టే సాధనలు చేసేదెలా అంటే వశిష్ఠుడు అంటున్నాడు రామా తృష్ణా పరిత్యాగమన్నా ఆశలను విడిచిపెట్టడం అన్నా మనస్సును అమనుస్సుగా చేయడం వాసనలను తుడిచివేయటం అన్నీ ఒకటే ఈ వాసనా పరిత్యాగం రెండు రకాలు ఒకటి జ్యేయము రెండు జ్ఞేయము అని ఈ భేదం ఎందుకు వచ్చిందంటే వాసనలకు మూలమైన అహం వృత్తి కూడా రెండు రకాలుగా ఉంది దేహేంద్రియాది సంఘాతం మీద ఆధారపడిన అహంకారం ఒకటి చిదేకరస స్వభావం అహంకారం మరొకటి ముందుగా దేహేంద్రియాదుల మీద ఆధారపడిన అహంకారం అంటే ఏమిటో చెప్తా విను ఈ దేహము ఈ ఇంద్రియాలు వీటిని పోషించే అన్నపానాది పదార్థాలు ఇవన్నీ కలిపితే నేను అవుతాను ఇవి లేకపోతే నేను ఎక్కడ ఉంటాను నేను ఏమి చేస్తాను అలాగే ఈ అన్నపానాది పదార్థాలన్నిటికీ నా వలనే సార్థకత్వం అవి నా కోసం గుట్టే నేను వాటి కోసం గుట్ట అవి లేనిదే నేను లేను నేను లేనిదే అవి లేవు అని ఈ విధంగా సామాన్య మానవ జీవి మొదట్లో అనుకుంటూ ఉంటాడు ఇలా అనుకుంటున్న పెద్ద మనిషికే క్రమంగా సత్సాంగత్యాది లాభం వల్ల కొత్త తెరివి వికసించి ఈ పదార్థాలు నాబెట్టలు అవుతాయి నాకు వాటికి సంబంధం ఏమిటి అవి జడ స్వరూపాలు నేను చేతన స్వరూపాన్ని కదా అవి నేను ఒకటెల్లా అవుతాం అని ఈ విధంగా కొత్త ప్రశ్నలు మొలకెత్తుతాయి సద్విచారణ ప్రారంభమవుతుంది దాని ఫలితంగా పంచభూతాల దగ్గర నుంచి మనస్సు దాకా అన్ని అసద్రూపాలే అనే నిశ్చయానికి వస్తాడు దాంతో ఇప్పటిదాకా వాడు నేను అనే పదానికి చెప్పుకున్న అర్థం మారిపోతుంది ఇప్పుడు వాడి దృష్టిలో నేను అంటే పంచభూతాల నుంచి మనస్సు దాకా అన్ని తొలగిపోగా మిగిలిన శుద్ధ చిత్ స్వరూపం ఏదైతే ఉందో అదే అవుతుంది నేను ఇందాక రకమైన అహంకారాన్ని చెప్పానే అదే ఇది అక్కడ చిదేకరస స్వభావమైన అహంకారము అని చెప్పారు మాటలు తేడాయే కానీ వస్తువులా తేడా లేదు ఎంతకు చెప్పచ్చేది ఏమిటంటే మొదట దేహమే నేనిని అజ్ఞాన దిశలో కథ ప్రారంభించిన జీవి క్రమంగా ఇవేవి నేను కాదు ఇవేవి నేను కాదు అని జ్ఞానపూర్వకంగా భావన చేసే దిశకు వస్తాడు అంటే వాడు భావనపూర్వకంగా దేహాదివాసన త్యాగం చేస్తున్నాడు అందుచేత ఈ రకమైన భావననే ేయ వాసనా త్యాగము అని పెద్దలు అన్నారు ఒక ధ్యాన ప్రక్రియను పోలినటువంటి భావన ప్రక్రియ దీనిలో ఉంది గనక దీని ధ్యేయ వాసన త్యాగము అన్నారు ఈ స్థితిని అందుకున్న వాడిని జీవన్ముక్తులు అంటారు సుప్రసిద్ధులైన జనకాదులు దీనికి ఉదాహరణ వారు వాసనా త్యాగం చేసి ఏమి అంటకుండా లోక వ్యవహారం చేసేస్తూ ఉంటారు అది విశేషం ఇక రెండవ అహం వృత్తి చిదేకరస స్వభావమైన అహం వృత్తి అంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ విషయం ఇప్పటికే వచ్చేసింది ఇందాక చెప్పిన విధంగా ధ్యేయ వాసనా త్యాగం చేసి ఆ రకమైన భావన పరంపరలో మనస్సును లగ్నం చేసి చేసి ఆ అభ్యాసం బలపడిపోవడం వల్ల ఒకడు నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోతాడు ఆ సమాధిలో ఉండగానే వాడికి ప్రారంభకరం కూడా పూర్తి అందువల్ల వాడి దేహం రాలిపోతుంది అంటే వాడి యొక్క అహంకారం అంతా జ్ఞానం చేత బాధితం అయిపోతుంది బాధ అంటే తెలుసు కదా కారణంతో సహా కార్యం నశించిపోతే దాన్ని బాధ అంటారు వీడి అహంకారానికి మూల కారణమైన మూల అవిద్య కూడా నశించిపోతుంది కనుక వీడి అహంకారానికి బాధ ఏర్పడుతుంది అంటే వీడి వాసనలు నశించిపోతున్నాయి దీన్నే కొంచెం మార్చి చెప్తే వీడు వాసనలో జ్ఞానం చేత బాధితమవుతుంది అందుచేతనే ఈ రకమైన వాసనా త్యాగాన్ని జ్ఞేయ వాసనా త్యాగము అన్నారు జ్ఞానానికి సంబంధించిన వాసనా త్యాగం అన్నమాట ఇక్కడ జ్ఞానం చేత నశించడమే జ్ఞానానికి వాసనా త్యాగానికి మధ్య సంబంధం దాన్ని ఈ రకమైన జ్ఞేయ వాసనా త్యాగం దేహాన్ని కూడా వదిలేసిన విదేహముక్తుడికి మాత్రమే ఉంటుంది అతడు ఎల్లప్పుడూ పరబ్రహ్మలోనే ఉంటాడు ఇతనికి వ్యవహార స్పర్శ లేనేలేదు రామ జాగ్రత్తగా గమనించు ధ్యేయ వాసనా త్యాగం చేసిన వాడు జీవన్ముక్తుడు జ్ఞేయవాసనా త్యాగం చేసినవాడు విదేహముక్తుడు మోక్షప్రాప్తి విషయంలో ఇద్దరూ సమానులే దుఃఖ స్పర్శ లేకపోవడం ఇద్దరికీ సమానమే అయితే వీరిలో ఒకడు వ్యుధితుడు అంటే సమాధి నుంచి బయటకు వచ్చినవాడు రెండవవాడు సమాహితుడు అంటే సమాధిలో ఉన్నవాడు ఒకడు సదేహుడు అయినా నిర్బాధుడు రెండవవాడు విదేహుడు కనుక రామ అహంకార త్యాగం చేసినంత మాత్రాన అందరికీ జ్ఞేయవాసనాగమే జరిగిపోతుందని ప్రారంధం నశించిపోయి దేహం రాలిపోతుందని నిశ్చయంగా చెప్పే వీల్లేదు ప్రారంధం కనుక మిగిలిపోయి ఉంటే ఆ సాధకుడి యొక్క వాసనా త్యాగము అహంకార త్యాగము ధ్యేయ స్థితిలోనే ఆగిపోతాయి వాడు ముక్తుడే కాని మరణించడు వాడే జీవన్ముక్తుడు ఎవడికి ఇది కావాలి ఇది అక్కర్లేదు ఇది పనికొస్తుంది ఇది పనికిరాదు అనే భావాలు ఉండవో వాడే జీవన్ముక్తుడు ఎవడు జాగ్రత్త దిశలో ఉంటూ కూడా సుషుప్తిలో లాగారు ఏది అంటకుండా ఉండగలుగుతాడో వాడే జీవన్ముక్తుడు రామ కనుక నువ్వు నిర్భయంగా ధ్యేయహంకార త్యాగాన్ని ధ్యేయ వాసనా త్యాగాన్ని సాధించి జీవన్ముక్తిని అందుకోవచ్చును జీవన్ముక్తునంటే ఏమిటో నీకు ఇంకా వివరంగా చెప్తాను నేను వశిష్ఠుల ప్రసంగం ఇక్కడికి వచ్చేసరికి సూర్యాస్తమైన సమయం దగ్గరికి వచ్చింది ఎంత జ్ఞానావేశంలో ఉన్నా నిత్యకర్మ విఘాతాన్ని పెద్దలు సహించరు కనుక వశిష్ఠుడు సభను సాధించి సాయం సంధ్యానుష్ఠానానికి వెళ్ళిపోయాడు ఆ విధంగా పదకొండవ రోజు ప్రసంగం ముగిసింది జయ గురుదత్త